బ్రహ్మ బ్రహ్మస్పత ఆనస్వన్నోేదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యం తా వందే గురు పరపరా ఓం సహనా సహనో భక్తు సహ ఓం వహై తేజస్వీనై శాంతి శాంతిశాంతి ఇరవయవ మంత్రము సయోర్ణనా ఉన్నాము త్రా తదీకర్తవ్యం తయరణ అధికర్తవ్యో భేదో దృష్టో భేదవాదులు భేదాన్నే దర్శించే ప్రయత్నం చేస్తారు భేదానికి అవకాశం లేని చోట కూడా భేదాన్ని దర్శిస్తారు భేదానికి అవకాశం ఉన్న చోట భేదం దర్శించడంలో ఆశ్చర్యమే ఉంటుంది ఎనివే ఇక్కడ ఇక్కడ మన చర్చ ఏంటంటే ఈ విజ్ఞానమయుడు విజ్ఞానమయుడు అంటే జీవుడే అర్థం విజ్ఞానమయుడు ఆ తెలుసుకునే తత్వం విజ్ఞానమయుడు అని ఎప్పుడైతే అంటామో దాన్ని అబ్జర్వేషన్ అంటారు ఇప్పుడు ఆనందము సుఖం ఉందనుకోండి సుఖము మీకు జీవితంలో సుఖం ఉంటుంది ఏదైనా మంచి రుచికరమైన పదార్థం తింటే కూడా సుఖం కలుగుతుంది ఆ సుఖానుభవం కలిగినప్పుడు మీరు ఆ సుఖాన్ని దర్శిస్తారు ఎలా దర్శిస్తారు ఐడెంటిఫై దర్శిస్తారు నా సుఖము నేను సుఖిని నా సుఖము అని దర్శిస్తారు అది తెలివి కాదు తెలివి ఏమిటంటే ఆ సుఖాన్ని సెంటర్లెస్గా అంటే నేను నాది అనేది లేకుండా నర్శించాను దాన్ని సెంటర్లెస్ అబ్జర్వేషన్ అంటారు ఎందుకంటే సుఖమన్నది ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది ఆనందము సృష్టి అంతా వ్యాపించి ఉన్నది చీమయందు దోమయందు ఉంది పశువు పక్షు మనిషి అందరి ఎందు ఉన్నది సుఖము సుఖము ఎదురని రాణి లేదు ఈ సృష్టిలో కాబట్టి సుఖము నా సుఖము అని వ్యాపించి ఉన్నదాన్ని పట్టుకుండి నాది అని ఎందుకు అలా దర్శించటం సుఖము సుఖము ఇదిగో ఇది సుఖము అని ఆ సుఖానుభవాన్ని సెంటర్ లేకుండా అబ్జర్వ్ చేయటం అంటే సెంటర్ అంటే ఈగోయిక్ సెంటర్ లేకుండా అబ్జర్వ్ చేయటం దుఃఖము సుఖం దిశగా అప్పుడప్పుడు వస్తుంది దుఃఖం సర్వదా వెంటాడుతూ ఆ దుఃఖాన్ని కూడా నా దుఃఖము అని మనం అబ్జర్వ్ చేస్తాం సో అలా అక్కర్లా నా దుఃఖము అని అబ్జర్వ్ అక్కడ చేయక్కర్లా అలా ఐడెంటిఫై చేయకుండా దాన్ని ఎక్స్టర్నలైజ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి హౌ టు డూ దాట్ దేర్ ఈస్ దుఃఖ ఎవరి దుఃఖం లేని మానవుడు లేదీ సృష్టిని ప్రతి మానవులేందు దుఃఖం ఉంటుంది అంచేతనే ఆ సుఖం కోసం అర్హులు చాచుతూ ఉంటారు ఎందుకంటే ప్రతివాడు దుఃఖంలో ఉంటాడు కాబట్టి దుఃఖము సుఖము ఎంత సర్వవ్యాపకమో దుఃఖము కూడా అంత సర్వవ్యాపకం అంతటా ఉంది దుఃఖం అంతటా ఉన్న దుఃఖమే ఇక్కడ ఉన్నది అయిపోయింది సెంటర్ లెస్ సబ్జర్వేషన్ ఆకలి ఆకలి అంతటా ఉంది సృష్టిలో నా ఆకలి అనేది ఏమీ లేదు ఆకలి మాత్రమే ఉండదు కాబట్టి ఆకలి ఆకలి వేసినప్పుడు ఏం చేయాలి ఏదో పలహారం చేయాలి కాబట్టి ఇదిగో ఇది ఆకలి ఇది దానికి పలహారము అలా సెంటర్ లెస్ అది దాని వైపు పయనించాల్సి ఉంటుంది నేను నాది అనేది అనవసరం అది దట్ విల్ బాయింగ్ దప్పుడు విజ్ఞానమయుడు అంటే సెంటర్లెస్ అబ్జర్వేషన్ నా విజ్ఞానము అనే అంటలేదు మనం కేవలం విజ్ఞానమయుడు ఇక్కడ క్షేత్రజ్ఞుడు అన్నది కూడా సెంటర్లెస్ అబ్జర్వేషన్లో ఆ పదప్రయోగం ఉంటుంది క్షేత్రములు తెలివివాడు సో నేను నాది కూడా క్షేత్రంలో భాగమైపోతాయి మహాభూతాన్ని అహంకార అది క్షేత్రంలో భాగమైపోతుంది నేను నాది అనే సెంటర్ కూడా క్షేత్రంలో ఎప్పుడైతే పడేశారో క్షేత్రజ్ఞుడు సెంటర్లెస్గా సెంటర్లెస్ అవేర్నెస్ ఆ సెంటర్ అనేది లేకుండా క్రిస్టలైజేషన్ ఉంటుంది కియభావము ఉంటారు అది లేని ఒక చైతన్యంగా మిగిలి ఉంటాడు ఆ సెంటర్లెస్ అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది శంకర్లు ఇక్కడ భాష్యం అంతా కూడా అలాగే చెప్పుకొస్తున్నారు ఇక్కడ విజ్ఞానమయుడు ఉన్నాడు ఈ విజ్ఞానమయుడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు కుత ఏతదా దా నిద్రలో వాడికి కుదిపి లేపినప్పుడు సడన్గా కరెంటు వచ్చినట్టుగా వచ్చాడు కరెంటు ఎప్పుడు వచ్చినా సడన్గా వస్తుంది ఏదో చీకట్లో ఏదో ఇటు తచ్చాటుతున్నప్పుడు కరెంటు పోతూ ఉంటుంది అస్తమను ఏదో చీకట్లో ఏదో దేనికోసం సడన్గా కరెంటు వస్తుంది తర్వాత టెలిఫోను మోగుతుంది సడన్గా మోగుతుంది సో ఆ వీడు కూడా సడన్గా వచ్చాడే ఈ విజ్ఞానమయుడు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు అని అడుగుతున్నారు అది కదా రెండు ప్రశ్నలు వీడు ఎక్కడ ఉండేను వీడు ఎక్కడి నుండి వచ్చాను దాని మీద అనేక పూర్వపక్ష సిద్ధాంతాలు చూసాం ఇప్పుడు ఇంకో పూర్వపక్షం ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి కదా తత్ర అంటే ఆ రెండు ప్రశ్నల విషయంలో ఒక వ్యవస్థ చేస్తున్నాం ఇప్పుడు ఉంది దేని ఉన్నది ఏది ఉన్నది అని నో ఉన్నది ఏది ఉన్నది టేబుల్పై పుస్తకము ఉన్నది అప్పుడు టేబుల్ అధికరణము పుస్తకము అధికర్తవ్యము ఆ పదప్రయోగం దానికే మరో రకంగా చెప్పాలంటే టేబుల్ ఆధారము పుస్తకము ఆధేయము సో కాబట్టి ఆధారము అధ్యేయము ఆధారము అధ్యేయం చిన్నప్పుడు ఒక పాఠం గిరికి తరువు భారమ గిరి అంటే పర్వతం అది ఆధారము తరువు అంటే చెట్టు ఆధ్యేయము తరువుకు పండు భారమా సడన్గా గుర్తు వచ్చింది విషయాలు నాకు అభయ ఎక్కడికి తల్లికి పిల్ల భారద సో తరువు అంటే చెట్టుకి చెట్టు ఆధారం పండు ఆధేయం తల్లి ఆధారం తల్లి బుధ మీద కూర్చునే వాళ్ళు కూర్చున్న పిల్ల ఆధ్యేయము అలాగే ఈ విజ్ఞానమయుడు ఆధేయము ఏదో ఒక ఆధారము ఉండాలి ఏ ఆధారంలో ఉన్నాడు ఈ విజ్ఞానమయుడు ఇప్పటి వరకు పండు పడింది ఎక్కడి పడింది చెట్టు నుండి పడింది చెట్టు ఆధారం పండు ఆధేయం ఈ విజ్ఞానమయుడు ఊడిపడ్డాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో అదే ఆధారమవుతుంది వీడు ఆధేయమవుతుంది కాబట్టి ఈ విజ్ఞానమయుడు అధికర్తవ్యము ఎక్కడి నుంచి వచ్చాడని మనం ప్రశ్నలు వేసుకున్నామే అది అధికారణాన్ని లోకంలో ఎప్పుడైనా సరే ఆధారము అధేయము భిన్న భిన్నాలుగా ఉంటాయి కానీ రెండు ఏకమై కూర్చో రెండు విడివిడిగా ఉంటాయి రెండు ఎలా డెవలప్ చేసుకొస్తున్నాడో ద్వైతాన్ని సో ఎత్ర భవతి తద్ ఎక్కడ ఉందో దాన్ని అధికరణం అంటారు యద్భవతి తద్ అధికర్తవ్యం ఉందో దాన్ని అధికర్తవ్యము అనే ఆధేయము అని ఈ అధికరణ అధికర్తవ్యములకు అంటే ఆధార అధ్యేయములకు భేదహాదృష్టో లోకే ఈ రెండింటికి లోకంలో భేదం అనేది మనకు కనపడుతూ ఉంటుంది అప్పుడు కుర్చీలో నష్టాలు కూర్చుంటే కుర్చీ ఒక నష్టానికి అద్వైతమా ఏమిటి అద్వైతానికి ఏమైనా అర్థం ఉందా ప్రతిదీ అద్వైతమే కుర్చీ నువ్వు నేష్టాలు ఒకటే ఈసారి అద్వైతం ఎంత వ్యామోహజనకంగా ఉంటుందో రోడ్డు మీదకి వెళ్ళి మీరు ఇలా చెప్తే అవును నిజమే కదా కుర్చీ నువ్వు నష్టాన్ని ఒకటే అలా అవుతాడు ఈ అద్వైతం మీరు మాట్లాడచ్చు సో లోకంలో అలాగే భేదం మనకి కనపడుతూ తగచ్చతి తదపాదాం యతి స కర్త తస్మాదన్యో దృష్ట సరిగా అదేవిధంగా ఆధారాధేములుగా అయితే ద్వైతములు ఒక ప్రసిద్ధంగా ఉన్నదో అదేవిధంగా అపాదానము దేని నుండి వస్తుందో అది అపాదానము ఎగచ్చతి పంచమే ఎక్కడి నుంచి వస్తుందో అదే అపాధానం చెట్టు అపాధానం అండి వృక్షాత్ ఫలం పతతి వృక్షం అపాధానం ఫలము అపరీతి సో ఎక్కడి నుంచి వస్తుందో అది అపాదానము ఏది వస్తోందో యహ ఆగచ్చేది వచ్చాడు కదా వాడు ఖర్త అవుతాడు ఏకర్త వచ్చుట అనే క్రియను చేసే ఖర్త అవుతాడు వచ్చింది వాడేగా వాడే వచ్చింది అపాధానం చెట్టు రాదు కదా చెట్టు పడదు పండు పడుతుంది చెట్టు అలా ఉంటుంది పండు పడుతుంది కాబట్టి పడుటానే క్రియ చేసినటువంటి కర్త ఎవరు విజ్ఞానం లేడు ఎక్కడి నుంచి వచ్చాడో మనం చర్చలో చేసుకుంటున్నాము ఎక్కడి నుంచో ఏదో పరమాత్మ నుంచో అక్కడి నుంచో వచ్చాడు అందాము పరమాత్మ నుంచి వచ్చాడు ఇంకెక్కడి నుంచి వస్తాడు సో ఆ విజ్ఞానం లేడు పరమాత్మ నుంచి వచ్చాడని మనం అంటాం శూన్యం నుంచి వచ్చాడని ఇంకొకటి అంటాం మొత్తానికి అపాదానం ఏదైతే ఉందో అది దాని నుంచి బయటకు వచ్చినటువంటి కర్త అంటే వచ్చుటానే క్రియను చేసిన కర్త ఆ అపాదానము కంటే భిన్నముగా ఉట మనకి లోకంలో అనుభవంలో ఉన్నది పండు చెట్టు నుంచి కింద పడింది పండు చెట్టు ఒకటి కాదుగా పండు వేరు చెట్టు వేరు అంటాడు చూసారా కానీ కొంచెం ఆలోచిస్తే పండు వేరా అని మళ్ళీ దాంట్లో అద్వైతం వైపు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుంది మొత్తానికి పూర్వపక్షం తథా ఆత్మ కాపి అభూత్ అన్యస్మిన్ అన్య కుతిదాగా అన్యస్మాత్ అన్య కిద్ సాధనా ఆత్మ వచ్చింది సరిగ్గా అదేవిధంగా ఆత్మ వచ్చింది రావడానికి ముందు ఉంది ఎక్కడుంది ఎక్కడో ఒక ఆధారణ ముందు ఉన్నది క్వాపి అభూత్ ఆధారము మందు ఉన్నది ఏ ఆధారమున ఉన్నదో దానికంటే భిన్నముగా ఉన్నది యస్విన్ అన్య మెస్టాన్ కుర్చీలో కూర్చుంటే మెస్టాన్ కుర్చీ కంటే భిన్నంగా ఉంటాడు యస్మిన్ అన్య భాగవతంలో రహుగణ జడభరత సంవాదము అని ఒకటిన్నాడు రహుగణుడు పలకీలో కూర్చుంటాడు జడభరతుడు పలక్కి పోయి మోస్తూ ఉంటాడు జడభరతుడిని ఆయన నోరు ఆయన పని ఆయన ఆ జనభూరుతుని పెచ్చగొట్టి ఆయన్ని ప్రమోట్ చేసి ఆయన చేత మాట్లాడేట్లా చేస్తాను నువ్వేం మోస్తున్నావు అనుకుంటున్నావు రాజు మహారాజుని కదా మోస్తుంటా ఏం నీకు అర్థం అవుతుందా గొల్లు దగ్గరుందా అని అడిగాడు అంటే ఆయన అంటాడు ఈ పల్లకి ఏదో ఆ పల్లకిలో కూర్చున్న కట్టె కూడా అదే పెట్టి మోస్తున్నాను మోస్తున్నది కూడా నేను కాదు ఈ కట్టె ఈ కట్టెలో ఆ కక్షలో ఉన్న ఇంకో కక్షను మోస్తుంది అని చెప్తాను సంథింగ్ లైక్ దాన్ని చెప్తాడు అంటే ఇప్పుడు మొసీవాడు వేరు మోయిబడి వాడు వేరు ఈ ద్వైతం అంతా ఏమైపోయింది గాల్లో కలిసిపోయింది అది పల్లకి వేరు పల్లకి బుధ ఎవడి బుధ మీదు వాడు వేరు పల్లకిలో కూతుల్లో పడి వేరు అంతా కూడా గాల్లోకి పోయింది గమనించారా మీరు అంటే వెంటనే ఆ మహారాజు రఘుగుడు అరే పల్లకి దింపండి రా అని వెంటనే పురమాయించి పళ్ళకి దిగి దిగిపోయి గబగ పల్లకి వచ్చి బయటకు వచ్చి ఇది ఈ జడభరుతున్న కాలకు అర్థంగా ఆస్కారం చేస్తుంది చాలా గొప్పగా ఉంటుంది ఆ కాబట్టి ఉడికే కుర్చీలో కూర్చున్న మేస్టార్ వేరు కుర్చీ వేరు అంటే ఏమో వేరు కాకపోవచ్చు అంత వేరు కుర్చీ ఈయన తర్వాత ఈ కుర్చీనే తీసుకెళ్ళి ఆ మేస్టార్ మీద వేసి మండపెట్టినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఈ వేరు వేరంటే బట్ ఎనీవే ద్వైత పక్షంలో ఆత్మ ఎక్కడో ఉంది ఏదో ఒక అధికరణం ఉందో కలదు దానికంటే భిన్నంగా ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చింది కుటశ్చిత్ ఆగాత్ దేని నుంచి వచ్చిందో దానికంటే అన్యస్మాత్ అన్య ఈ భిన్నము నుండి భిన్నం వస్తుంది తప్ప అదే రాదు పండు నుంచి పండు రాదు చెట్టు నుండి పండు వస్తుంది అన్యస్మాత్ అన్య ఆగచ్చి అలాగే రావడానికి ఏదైనా ఒక సాధనం కావాలంటే గాలి వీచడం వల్ల వచ్చిందనుకోండి కింద పడింది అంటే ఆ గాలిను పండు ఒకటే గాలి చెట్టు పండు అన్నీ వేరువేరుగా ఉంటాయి చెట్టు అపాదానము పండు పడిది గాలి పడునట్లు చేసే సాధనము అన్నీ ఒకటే అవుతాయా వేరువేరుగా ఉంటాయి కేనచిత్తు భిన్నైన సాధనాంతరేనా ఏదో ఒక భిన్నంగా ఉండే మరో సాధనము చేతను ఇది వచ్చింది ఇవేవలం లోకవత్ ప్రాప్త బుద్ధి ఇలా ఆలోచిస్తాడు మనిషి మనిషి అంటే ఇలాగే ఆలోచిస్తాడు లోకవత్ ప్రాప్త లోక దృష్టి ఇలాగే ఉంటుంది లోక దృష్టి అంట మూడు దృష్టిలు ఉంటాయి లోక దృష్టి పురాణ దృష్టి దార్శనిక దృష్టి మూడు ఉంటాయి లోక దృష్టి అంటే మామూలుగా మీరు చూస్తూ పురాణ దృష్టి అంటే ఏమో ఉంటాయి దార్శనిక దృష్టి అంటే తాత్విక దృష్టి మనం అధ్యయనం చేసి శంకర భాష్యము దార్శనిక దృష్టి మీద పోతూ ఉంది దాంట్లో పురాణ దృష్టి లోక దృష్టి ఉడికే అలాగే లోక దృష్టి మెన్షన్ చేసి ఖండిస్తారు పురాణ దృష్టి ఎక్కడైనా ఉడికే మాటవలసి కంటారు అదే ఒక పనిగా పెట్టుకుని మీకు పురాణ దృష్టి ఉండదు సరే ఈ మతపరములైన భాష్యాలన్నీ కూడా పురాణ దృష్టితో సాగుతూ ఉంటాయి ఆ తేలాన్ని మీరు గమనించాలి సో ఎనీవే కాబట్టి లోకవత్ బుద్ధి భేద బుద్ధి ప్రతి వాడికే కలుగుతుంది దీనికోసం పెద్ద పాటించర్లా క్రియ వేరు కార్యక్రములు వేరు కర్త వేరు కర్మ వేరు కరణం వేరు అపాదానం వేరు అని చెప్పడానికి పెద్ద పెద్ద తెలివితేటలు కావాలా అనుభవంలో భేదబుద్ధి ఉంటుంది సా ప్రతివచనైన వర్తయిత్యేతి ఇప్పుడు ఆ భేదబుద్ధిని తోసిపుచ్చాలి ఎలా తోసిపుచ్చాలి అంటే ఈ రెండు ప్రశ్నలను లేవనెత్తి వాటికి సమాధానమును చెప్పి భేద బుద్ధిని తిరస్కరించాల్సి ఉన్నది అందుకోసం ఈ ప్రశ్నలు ఏవనెత్తారు ఆఖరి మంత్రంలో వాటికి సమాధానాన్ని చెప్పుకుందాము కింతర్హి స్వాత్మన్యేవా భూత్ అలా లేదా స్వమాత్మానమీతో భవతి అదే కొంచెం పాఠభేదాలు ఉంటాయి నాయము ఓకే కేరళలో ఒక సహా ప్రతివచనైనా నివర్తయ్యేది నాయమాత్మ అన్యూత్ర ఓకే ఇది ఇది ఎడిషనల్ గా ఉంది ఈ పుస్తకంలో మిస్సింగ్ అది మన పుస్తకంలో పెట్టుకున్నాం మంచిది ఒక్క నిమిషం ఇది పెట్టుకోండి ఇది ఉందిగా పుస్తకం పోయడానికి వెనక ఆడకూడదు పుస్తకం మోస్తే అవసరమైనప్పుడు పుస్తకం లేకుండా ఇది పుస్తకం బరువు అని ఇంట్లో పెట్టేసి వచ్చారు అనుకోండి అలవాటు ఇప్పుడు డిక్షనరీ ఉంటుంది ఇంతలా ఉంటుంది డిక్షనరీ ఎందుకు పోసుకెళ్ళడం అని అనుకుంటే మధ్యలో ఏదైనా పదానికి అర్థం జరిగిపోతే ఏమవుతుంది కాబట్టి డిక్షనరీ పోస్తూ ఉండాలి పుస్తకాలు పోయడం వల్లది అది మంచి బుద్ధిమంత లక్షణం ఎప్పుడో అలా పుస్తకాలు పోసుకుంటూ పోవాలి ఓకే అయితే మరి భేదం ఉంటున్నాం లోకదృష్టి చేత భేదము ఉంటుందన్నాం కదా నివర్తయ్యేది తర్వాత నాయమాత్మా అన్య అన్యత్ర అభూత్ అన్యో వా అన్యస్మాదగ సాధనా ఆత్మని అస్తి అది అలా చెప్పి అప్పుడు కింతరిహి అన్నారు ఒక ఈ ఆత్మ అయం ఆత్మ అన్య అన్యత్ర నా అభూత్ అన్ని భేదబుద్ధుల్ని తిరస్కరించి వస్తున్నారు ఆధేయమైన ఆత్మ ఆ భిన్నంగా ఉండే ఆధారమునందు ఉండెను అని మీరు అనుకోవద్దు భిన్నమైన ఆత్మ భిన్నమైన ఆధేయములందు ఉండెను అనేది తప్పు అలాగే పండు చెట్టు నుంచి భిన్న భిన్నంగా వచ్చినట్టుగా ఈ భిన్నమైన విజ్ఞానముడు భిన్నమైన పరమాత్మ నుంచి వచ్చాడు అని అనుకోవద్దు అక్కడ మూడు వాక్యాలు ఉన్నాయి అయం ఆత్మ అన్యత్ర నా అభూత్ మొదటి వాక్యం అన్య అన్యస్మాత్ వా రెండో వాక్యం వా లేదా అన్య అన్యస్మాత్ నా ఆగత రెండవ వాక్యం మూడో వాక్యం వా ఆత్మని సాధనాంతరం నాస్తి మళ్ళీ ఆత్మ ఊడిపడ్డానికి మళ్ళీ ఇంకొక సాధనం ఆధార సాధనాన్ని పట్టుకుని కరణం పట్టుకుని సాధనాంతరమును ఇంకొక కరణాన్ని బేసిస్గా చేసుకుని కరణము అంటే ఇన్స్ట్రుమెంట్ దాన్ని ఆత్మ ఊడిపడింది అలాగంటే ఈ మూడు రకముల భేదము కూడా లేదు ఇక్కడ మూడు రకాల భేదము ఆధారము అధేయము కరణము లేదా అపాదానము అపాధేయము కరణము మూడు రకములైనటువంటి భేదము కూడా ఆత్మస్వరూపముందు లేదండి ఇవే ఈ భేదాలేమీ లేదు కింతరిహి ఇప్పుడు కింతరిహి అనే ప్రశ్న మరి అయితే ఏమిటంటారు ఏమంటే ఆత్మ పరమాత్మ నుంచి పుణ్యం చేతనం పాపం చేతనో సడన్గా ఊడిపడిందని చెప్పాలి కానీ ఆత్మ వేరుగా లేదు పరమాత్మ వేరుగా లేదు పుణ్యపాపం అన్నీ ఏకం అంతా ఏకం పాకం అంటారు అంతా అద్వైతం అని చెప్పేసి మీరు అంతా కలగాపలకం చేసి పెడితే ఈ భేదం ఏం చేస్తారు మీరు కిందరిసి ఇప్పుడు స్వాత్మన్యేవా భూత్ అది ఆత్మ ఎక్కడుందో తెలిసినా విజ్ఞానముడు ఎక్కడున్నాడో తెలిసినా తన స్వరూపమునందే ఉండెను తన స్వరూపము తనకంటే భిన్నంగా ఏముండదు ఎక్కడ బంగారమునందు ఉండెను అంటే నెక్లెస్ బంగారం నందు కుర్చీలో మనిషి కూర్చున్నట్టుగా కూర్చుందా అదే స్వాత్మనే బాబు స్వయం అస్వమాత్మానం అపీతో భవతి ఏమంటే అపీతో భవతి అంటే విలీనో భవతి అది విలీనమైనప్పుడు కూడా తన స్వరూపమునందు మాత్రమే విలీనమగును అంతేగాని ఇది వెళ్ళి ఇంకో చోట విలీనం అవడం ఇప్పుడు వెళ్ళి సోఫాలో కూర్చొని నిద్రపోయినట్టుగా ఈ విజ్ఞానమయుడు వెళ్ళి పరమాత్మలో కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు అంటే ఈ పరమాత్మ వీడిని మోస్తూ కూర్చోవాలి ఇప్పుడు పరమాత్మలో ఉన్నాడు వీడు పరమాత్మలో ఎక్కడ ఉన్నాడు పరమాత్మ మనిషి ఆకారం లేండి పూజ స్వామికి వాచిస్తారు పరమాత్మకి నాలుగు చేతులు పొట్ట అది ఉంటాయి వీడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ విజ్ఞానమయుడు పరమాత్మలోట్ల ఎక్కడున్నాడు అంటాం పొట్టలో ఉంటాడు పొట్టలో ఉంటే అల్లి రకాల సమస్యలో వస్తాయి వీటితో ఆ దగ్గర బోధన చేస్తే ఈ ఆయన దాన్ని అలా వర్ణిస్తారని కాబట్టి ఎక్కడో విజ్ఞానమయుడు వెళ్ళి పరమాత్మ ఉన్నాడు అనే మాట దేన్ని కుదర పొసి కాదు విజ్ఞానమయుడు తన స్వరూపమునందే విలీనమై ఉంటాడు అదే శృతి కూడా చెప్తోంది ఎవని సదా సోమ్య తదా సంపన్నో భవతి ఛాంద్రోద్యోపనిషత్తు హే సౌమ్య అంటే ప్రియదర్శన ఆ సంబోధన ఇప్పుడు టీచర్కి విద్యార్థిని చూసిన వెంటనే నవ్వు వస్తుందా లేకపోతే చికాకు పుడుతుందా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంది విద్యార్థిని చూసిన వెంటనే వాహ్ వీడు మంచి బుద్ధి టైంకి వచ్చేసాడు బుద్ధిమంతుడైన విద్యార్థి కొంతసేపు పాఠం చెప్పచ్చు మంచిగాను అని ఉత్సాహం కలుగుతుంది ముఖ్యంగా ఈ వ్యాకరణం చదివి వాళ్ళు సగ్గా సూత్రాలు వల్లించుకుని పెట్టుకుంటే వాళ్ళకి పాఠం చెప్పాలంటే ఉత్సాహంగా అనిపిస్తుంది అయితే ఊరికే మన సూత్రాలు మళ్ళీ ఇంకే ఉంటే ఊరికే మనమే వల్లించుకుంటారు వాళ్ళకి ఏమీ వెళ్ళదు అంటే సమస్య కాబట్టి హే సోమ్య నిన్ను చూస్తే ఎంతో ఆనందంగా ఉందో అని సంబోధన గురువు గారు శిష్యుణ్ణి సంబోధించారు హే సోమ్య అంటే ప్రియదర్శన అని అర్థం చంద్రుణ్ణి చూస్తే ఎంత ఉల్లాసంగా ఉంటుందో నాకు నిన్ను చూస్తే అంత ఉల్లాసంగా ఉంది అని గురువు శిష్యుణ్ణి సంబోధించాడు సంబోధించి ఆ విజ్ఞానముడు ఉన్నాడు కదా వీడు నిద్రలో ఏమవుతాడు సతా సంపన్నో భక్తి ఆ సద్రూపమైన పరమాత్మ ఎందు విలీనమైపోతాడు ప్రాజ్ఞేనాత్మ ఇది ఇది కూడా బృహదార్ నిగంలో వచ్చింది నిద్రపోయినప్పుడు ఈ విజ్ఞానమయుడు ప్రాజ్ఞ ఆత్మ చేత తైజస్సుడు తైజసుడు ప్రాజ్ఞుడు మూడు మీరు చదివారు కదా మూడవస్థలకి మూడు విశ్వడు జాగ్రత్త అభిమాని తేజస్సుడు స్వప్నాభిమాని ప్రాజ్ఞుడు సుశుక్తి అభిమాని కాబట్టి ఈ తేజస్సుడు ఈ విష్ణుడు వెళ్ళిపోయి ఆ సుశుక్తి అభిమానిలో కలిసిపోతారు పూర్తిగా విలీనమైపోతారు ఎలా విలీనమైపోతారంటే ప్రాజ్ఞాన ఆత్మన సంపరిష్ గట్టిగా కౌగులించేసుకుంటుంది ఆ ప్రాజ్ఞ ఆత్మ ఈ తైజస్సుని గట్టిగా కౌగులించుకుంటుంది అంటే తేడా అని చెప్పలేనంత గట్టిగా కౌగులించుకుంటుంది నాకు ఈ దృష్టాంతం యథా ప్రియయా సంపరిష్వక్త సర్దు గృహదాంగ దృష్టాంతం ఎలాగైతే ప్రియుడు ప్రియురాల చేత గట్టిగా కౌగులించుకోబడుతాడో అక్కడ శంకరులు దాన్ని బాగా వర్ణించారు ప్రియుడు ప్రియురాలని కౌగులించుకున్నప్పుడు భేదబుద్ధి ఉన్నది భేదబుద్ధి వచ్చేస్తే ఇంకా కౌగులించలేదు భేదబుద్ధి ఉన్నది అలాగే ప్రాజ్ఞుడు తైజస్సుని కానీ విశ్వణ్ణి కానీ కౌగులించేసుకుంటే భేదబుద్ధి ఉంటుంది ఆ ప్రాజ్ఞుడుగా ఏమీ తెలియని ఆనందావస్థలోనే ఉండిపోతాడు కానీ నేను విశ్వడను నేను తైజస్వుడను అని అభిమానాలు ఏముండవు నేను ఆఫీసర్ని నేను డబ్బున్నవాడిని నేను భేదవాడిని ఇవన్నీ ఇవన్నీ ఉంటాయా ఏముండవు ఆ విధంగా విలీనమైపోతారు అనే మాటని సంపరిష్వనే దృష్టాంతంతో అక్కడ చెప్పారు పర ఆత్మని సంప్రతిష్టతే పదే ఆత్మనే అని అర్థం ఆ పరమాత్మ ఎందు వీడు విలీనమైపోయి ఉండిపోతాడు ఇత్యాది శ్రుతిభ్యో ఈ మొదలైన అనేక శృతులను బట్టి ఇక్కడ విజ్ఞానమయుడు ఆ విజ్ఞానమయుడు దేంట్లో విలీనమైపోతాడు ఆ పరమాత్మ అక్కడి నుంచి ఏ సాధనాన్ని పట్టుకుని ఆ సాధనము ఇన్ని భేదాలను మీరు ఊహించే ప్రసక్తియే లేదు విలీనమయ్యే విజ్ఞానమయుడు విలీనం దేంట్లో విలీనమవుతున్నాడో ఆ పరమాత్మ ఒక్కటే సాధనం వేరే ఏమీ భిన్నంగా కూడా లేదు అత ఏవా నా అన్య అన్యస్మాత్ ఆగచ్చి ఇతరుడు ఇతరుడైన విజ్ఞానమయుడు ఇతరుడైన పరమాత్మ నుండి వస్తాడు అనే మాట ఏదీ లేదు మీరు ఈ మొత్తం భాష్యంలో ఇక్కడ నా నా నా ఉన్న చూసారా ఈ నాలు అన్ని తీసేస్తే ద్వైత సిద్ధాంతం అయిపోతుంది అంతే ద్వైత సిద్ధాంతం ఇంకేప ద్వైత సిద్ధాంతంలో అన్యహాన్యస్మాత్ ఆగచ్చతి అన్యహా వేరుగా ఉండే జీవుడు అన్యస్మాత్ వేరుగా ఉండే పరమాత్మ నుండి బయటకు వస్తాడు అని ఆ విధంగా ఎందుకు బయటకు వస్తాడు పుణ్యం ఖర్చు అయిపోవడం చేత బయటకు వస్తాడు ఏదో ఇంకా మళ్ళీ సాధనాంతరము అంతా భేదమే అంత భేదమే తర్వాత మరి కలిసిపోయినప్పుడు ఎలా కలిసిపోతాడు కలిసిపోవడం అంటే పూర్తిగా కలిసిపోవడం ఏముండదండి దేవుళ్ళలోనే విడిగా ఉండిపోతాడు దానికి మళ్ళీ పూజ్య స్వామీజీ దృష్టాంతాలన్నీ మళ్ళీ వస్తాయి లక్ష్మీదేవే దేవుళ్ళో విడివిగా ఉన్నప్పుడు వీడు వెళ్ళి ఎలా కలుస్తాడయ్యా నారా ఒక ఆయన చెప్తున్నారు అయిపోతాడా అలా ఎలా అయిపోతాడు నారాయణుడే అయిపోడు నారాయణుడంతటి వాడు నారాయణుని వంటి మహారాజే అయిపోడు ప్రసాదంలోకి వెళ్ళిన మాత్రాన్ని మహారాజే అయిపోడు మహారాజు వంటి అవుతాడు మహారాజా అయిపోతే మహారాణి చెంప మీద కొడుతుంది వాడి సమస్య అది అక్కడ అక్కడ సెట్లవుతుంది వెళ్ళి నా తీసేస్తే అంతా ద్వైత సిద్ధాంతం అయిపోతుంది అంతా ఉపాధిని పట్టుకుని మేము వేలాడదాం ఉపాధి వీడు ఇది యూనిట్ వీడు ఆ యూనిట్లు వాడగడ్డం వేదం పెద్ద యూనిట్ పరమాత్మ చిన్న యూనిట్లన్నీ పిల్లపిల్ల యూనిట్లన్నీ జీవాత్మలు ఈ జీవాత్మలు పరమాత్మకి వినయంగా ఉండాలి అంతా అంతా ఉపాధిని బట్టి ఉపాధిని బట్టి వినయంగా ఉండాలి నాగే అభ్యంతరం లేదు ఉండడానికి భక్తిగానే ఉండాలి కానీ ద్వైతమే సిద్ధాంతము అనే మాట అది చాలా ఇబ్బందికరమైనది తాత్విక చింతనం వారికి అది సుతరాము నచ్చుబాటు అవదు మంచిది కాబట్టి అన్య అన్యస్మాత్ ఆగచ్చి ఇది నా తత్ శృత్యవ ప్రదర్శ్యతే ఆత్మన ఇది అది ఆ విషయాన్ని శృతే చూపిస్తోంది ఇప్పుడు తర్వాత మంత్రంలో వస్తుంది అస్మాత్ ఈ ఆత్మనండి ఆత్మ అంటే ఎవరండి తాను ఈ విజ్ఞానం ఏడు నుంచి వచ్చాడు తన నుండియే వచ్చాడు అని మీరు మీరు చెప్పండి నేను మీకు ప్రశ్నలుగుతా మీరు ఆలోచించండి మీరు మామూలుగా కుర్చీలో కూర్చొని కూర్చునుండగా మీ కుమారుడు వచ్చి ఎదుర్కొన్నా నిలబడతాడు నిలబడితే సడన్గా మీరు వాడిని చూడగానే మీరు తండ్రి అయిపోయి ఆ ఎవ ఎరా ఏం చేస్తున్నావు ప్రేమ అని ప్రేమగా మాట్లాడతారు మీరు తండ్రి అయిపోయారు కదా ఆ తండ్రి అప్పుడు వచ్చాడు అక్కడ ముందు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు మీ స్వరూపం వచ్చాడండి ఆత్మన మీ స్వరూపం వచ్చాడు ఆ ఉపాధిని బట్టి వచ్చాడు ఆ ఉపాధి వెళ్ళిపోయిందనుకోండి మళ్ళీ వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ తండ్రి అనేవాడు వేరు ఆత్మ వేరు అని చెప్తారా అలా చెప్పడానికి వేరు చూసారా ఎంత సింపుల్గా ఉంటుందో అలాగే ఈ విజ్ఞానమయుడు అపరమాత్మ నుండి వచ్చాడు వేరుగా కనబడతాడు వేరు కాదు పరమాత్మ వస్తాడు పరమాత్మ అంటే కాబట్టి విజ్ఞానమయుడు ఉపాధిని బట్టి భిన్నంగా భాషిస్తాడే కానీ ఆత్మ నుండి వచ్చాడు అంటే ఆత్మ కంటే భిన్నంగా ఏమీ ఉండి రాలేదు ఆత్మస్వరూపుడుగానే ఉంటాడు ఆ ఉపాధిని బట్టి భిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అలా అనిపించిన దాన్ని వచ్చేడని వెళ్ళాడని ఇటువంటి మాటలు ఇప్పుడు మీరు చెప్పచ్చు కొడుకు కనపడగానే తండ్రి పో పైకొచ్చాడు ద పేరెంట్ హ్యాస్ కమౌట్ అలా చెప్తారు కూడా ద పేరెంట్ హ్యాస్ కమౌట్ మళ్ళీ కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోగానే ద పేరెంట్ హ్యాస్ గానిన్ ఎక్కడి నుంచి కమౌట్ ఎక్కడికి గానిన్ ఎందుకో తెలుసునండి ఆత్మ వ్యతిరేకరాభావాత్న సుశుప్తి ఎందు ఆత్మ కంటే భిన్నంగా రెండో వస్తువు లేదు సుశుక్తిలో విజ్ఞానమేయుడు వెళ్ళి పరమాత్మలో విలీనమయ్యాడు అంటే పరమాత్మ వేడుగా ఉంటుంది విజ్ఞానమేడు వేడుగా ఉంటాడు అంటే అలా అనుభవం మీకు సుశుక్తిలో అటువంటి భేదానుభవము వచ్చుటం తర్వాత ఇప్పుడు తండ్రి అనే ఒక ఉపాధి భర్త అనే భార్య వచ్చిందనుకోండి వీడు భర్త అయిపోతాడు భర్త అనే ఉపాధి ఇప్పుడు ఈ రెండు ఉపాధులు ఇప్పుడు వీడు వీడు అసలు వీడు అసలు అసలు ఉంటాడు భర్త అయ్యాడు తండ్రి అయ్యాడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ ముగ్గురు ఉన్నారా ఒక్కడే ఉన్నాడా ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడే ఆ ఉపాధిని బట్టి భర్తగా అనిపించాడు ఒకసారి తండ్రిగా ఇంకోసారి అనిపించాడు వాస్తవానికి భర్త కాడు తండ్రి కాడు తాను తానే తాను తానైనా తాను మీకు తాను తానే సరిపడకపోతే ఇంకో మాట కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు తాను తానైనా తాను సంధి చేస్తే తాను దానైన దాను అని గసడ దవ గజడ దవ ఏదో సంధి ఉంది కదా ఆ సంధి కూడా చేయొచ్చు అది దీన్ని తాను తీసి నేను పెట్టచ్చు నేను నేనైనా నేను మళ్ళీ తాను లేదు తాను తీసి నేను పెట్టుకోవచ్చు ఇది మెడిటేషన్ క్షమత మెడిటేషన్లో ఉంటుంది ఇది ఏదో వెళ్ళకూడవను లేరు మీరు చేస్తే ఇదంతా జాగ్రత్తగా చేయాలి మీరు అక్కడ నవ్వు మెడిటేషన్లో నవ్వుతో కూర్చోకండి శుభ ఆత్మ కంటే భిన్నంగా రెండో వస్తువు లేదండి మీరు దేవుడు అండి దెయ్యండి ఏదేలా అంతా ఆత్మయే ఇప్పుడు రాత్రి ఏ ఒటి గట్టుకో తెలివి వచ్చింది అనుకోండి దెయ్యం గుర్తుకొచ్చిందనుకోండి ఏమిటో ఆ దెయ్యం మీ నుంచే వచ్చింది అది నాకు దెయ్యం గుర్తుకొచ్చింది రాత్రి ఒంటి గట్టుకు తెలివి వచ్చింది నిద్రపెట్టలేదు దెయ్యం గుర్తుకొచ్చింది గుర్తుకొస్తే అప్పుడు వెంటనే ఈ దెయ్యం ఆత్మయే అనుకుని వెళ్ళి ఒక పుట్టి పెట్టుకు తాగి ఇటు చచ్చాడు తో కృష్ణ కృష్ణుడు తల మళ్ళీ నిద్రపోయారు ఇంకేం చూస్తున్నా దెయ్యం ఆత్మయే అయి కూర్చున్న ఇంకేం చేయలేదు జయం భిన్నంగా ఉందనే అనుమానం ఉందనుకోండి ఇంకా వాడి పనే అయినట్టే నను అస్థి ప్రాణాది ఆత్మవ్యతిరిక్తం వస్వంతరం మళ్ళీ పూర్వపక్షం అంటే అలాగే అలాగా అంత ఆత్మ ఒక్కటే తప్ప ఇంకేం లేదంటావా మాట్లాడుతున్నావు ప్రాణము ఉందా విజ్ఞానము మనస్సు బుద్ధి కన్ను చెవి ఇవన్నీ ఉన్నాయా లేవా ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాయిగా ఇంకా రెండోది లేనే లేదు అని అంటావేమిటి అని పొడవపక్షం నా రెండోది వేరుగా లేదు ఎందుకంటే ప్రాణాదే తత ఏవ నిష్పత్తే ప్రాణము విజ్ఞానము ఇవన్నీ కూడా ఇంద్రియములు ఇవన్నీ కూడా ఆత్మచైతన్యము నుండి ఆవిర్భవిస్తున్నాయి ఆత్మచైతన్యం నుండి ఆవిర్భవించేది ఏదైనా ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా ఉన్నట్లు కనబడుడే కానీ వాస్తవంగా భిన్నంగా ఉండదు కాబట్టి ప్రణాదులు ఆత్మచైతన్యము కంటే భిన్నంగా అయితే లేవు ఎందుకంటే కార్యము కారణము కంటే విలక్షణంగా భిన్నంగా ఉండ ఉండజాలదు కార్యములు ఇవన్నీ ప్రాణాదులు ఈ ఆత్మచైతన్యం నుంచే ఆవిర్భవిస్తున్నాయి తత్కథమితి దుయ్యతే అది ఎట్లు ఆత్మచైతన్యము నుండి ఏ ప్రాణాదులు ఉద్భవించుట ఎట్లు అంటే మంత్రము చెప్తున్నారు అక్కడికి అవతారికి ఎంత అవతారికి ఉందో చూడండి तंत नोच ये क्षुद्रा सर्वे युच्चरतीमे सर्वे लोका सर्वाणी भूता అద్యుచ్చరంతి అదొక వాక్యం మొదటి సగం దృష్టాంతం రెండోది దారిష్టాంతికం సహాయ సహా అంటే ఆ దృష్టాంతము యథా ఎట్లు అంటే అనర్థం దృష్టాంతం చెప్తున్నారు పూర్ణనాధి అంటే సాలెపురుగు సాలెపురుగు అంటే ఈ విషపు శాలిడు పెద్ద పెద్ద గూళ్ళు ఇవి కట్టి అడవిలో ఉంటాయి చూడండి అవి పెట్టుకోకూడదు మీరు అవి కాదు సాలి పురుగు అంటే మన ఇళ్లలో చిన్న బుల్లి సాలీడ్ ఉంటుంది సాలీడ్ అది ఏం చేస్తుందంటే అక్కడ ఉంటుంది ముందు అసలు ఉండడం సీలింగ్ మీద ఉంటుంది సీలింగ్ మీద ఉండి దానికి ఎందుకునో కిందకి రావాలనిపిస్తుంది కిందకి రావాలనిపించి ఏం చేస్తుంది ఓ దానాన్ని ఒక దాన్ని ఆ సీలింగ్కి ఫిక్స్ చేస్తుంది ఫిక్స్ చేసి అలా టగ టగ కిందకి దిగుతుంది దిగి కొద్దిసేపు అక్కడ ఆడి మళ్ళీ టగ టగటగా వెనక్కి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా చూశారా సాలిడ్ ఇలా చేయడం ఈ లోపల మీరు అటును నడిచారనుకోండి మీ చొక్కాని తగులుకుని ఆ దారిని తెగిపోయి ఇలాంటివన్నీ ఏమవుతాయి అదిగో సాలిడ్ నా చొక్కా పడింది కాబట్టి నాకు కొత్త చొక్కా ఇది కథ కొత్త ఏమీ కాదు దాని దారిలో మీరు అడ్డు వచ్చారు అంటే దట్ ఈజ్ వాట్ హ్యాపీ లేకపోతే అది దొరకదు దానికి అడ్డు వస్తుందని తెలిస్తే చకటకటగా పైకి వెళ్ళిపోతుంది ఆ పైకి వెళ్ళేప్పుడు ఈ దారం ఏమవుతుంది దానిలోపలకి వెళ్ళిపోతుంది ఆ దారం పై అక్కడి నుంచి పైనుంచి కిందకి దిగుతోంది అనుకోండి దారం అలా వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది దారం అంతా దానిలోంచే వస్తుంది ఆ తంతువు ఆ సాలీడ్ కంటే భిన్నంగా ఏమి కానీ మీకు ఎలా అనిపిస్తుంది అవి ఓ ఇది సాలీడు అని మీకు అలా తేడాగా కనపడుతుంది కానీ వాస్తవంలో ఆ తంతువే సాలీడే తంతురూపంగా ప్రకటమైనది మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది అలాగే ఆత్మచైతన్యమే ప్రాణశక్తి అవుతుంది ఆ ప్రాణశక్తి కాళ్ళు చేతులు మొదలైన చలనమంతా వస్తుంది ఆత్మచైతన్యమే విజ్ఞానశక్తి అవుతుంది అదే బుద్ధి మనస్సు ఇంద్రియములు కన్ను చెవి మొదలైనవి మళ్ళీ తనలోకి తీసేసుకున్నప్పుడు ఈ తాళ్ళన్నింటినీ తనలోకి తీసేసుకుంటుంది అది ఒక దృష్టాంతం ఇక రెండో దృష్టాంతం ఓ మంట పెట్టారు పెద్ద మంట బాన్ ఫాయర్ అంటారు అంటే భోగి మంట భోగి మంట పెడతారు పెట్టినప్పుడు ఆ మంటలో రవ్వలు నిప్పు రవ్వలు పైకి ఎగసి పడతాయి అలా పైకి వెళ్తాయి ఈ నిప్పు రవ్వలు ఎక్కడి నుంచి వచ్చాయి మహాగ్ని నుండి వచ్చాయి మహాగ్ని భిన్నంగా ఉన్నట్టు కనపడతాయి కానీ మహాగ్ని భిన్నంగా ఉండవు అవి కొద్దిసేపు కనపడి ఆగిపోతాయి అప్పుడు ఆ మహాగ్నిలోకే వెళ్ళిపోతాయి మళ్ళీ అగ్ని అగ్నిలోకే వెళ్ళిపోతుంది అగ్ని అగ్నిలోంచి వచ్చి అగ్నిలోకి వెళ్ళిపోతుంది అగ్ని చిన్న పెద్దది ఉపాధిని బట్టి రవ్వ చిన్నదిగా ఉందంటే ఆ నిప్పు రవ్వ అంటే అండి కార్బన్ ఆ కార్బన్ ఇంకా మండుతో ఉంటుంది ఒకేసారి కార్బన్ ఉంది అది మండుతో ఉంటుంది ఆ కార్బన్ చాలా తక్కువగా ఉండబట్టి అది రవ్వలా కనపడుతుంది అదే కార్పన్ ఎక్కువగా ఉంటే పెద్ద కట్టెలు అవి ఉండే అది కార్పనే అది పెద్ద మంటలా కనపడుతుంది ఉన్నదంతా అగ్నే ఈ క ఈ కట్టెలు రవ్వ ఆ చిన్న చిన్న మినుగుర్రులు ఆ ఉపాధులను బట్టి చిన్న పెద్ద తేడా వచ్చింది తప్పిస్తే ఈ మినుగుర్రులు మహాగ్ని భిన్నంగా లేవు అలాగే ఈ విజ్ఞానమయులందరూ కూడా ఆ పరమాత్మ భిన్నంగా లేరు సేమ్ పరమాత్మ ఒకే పరమాత్మ ఎన్ని విజ్ఞానమయుల ఇన్ని ఉపాధుల ఎందు విజ్ఞానములుగా ప్రకాశిస్తూ ఉన్నది అది రెండో దృష్టాంతం భాష్యకార్థులు తత్ర దృష్టాంత తత్ర అంటే బ్రహ్మ నుండి ప్రాణాదులన్నీ పుట్టుట ఎందు బ్రహ్మ నుండి ఎలా పుడతాయి ప్రాణాదులన్నీ బ్రహ్మ నుండి పుడతాయి చెప్తే ఏం తేలినట్టు అంటే ఈ కార్యములు కారణము కంటే భిన్నముగా ఉండవు అని చెబుతుంది మీకు అసలు ఫండమెంటల్ ద్వైత అద్వైత ఇక్కడే సరే సమస్య ఫండమెంటల్ ఆఫ్ ఫిలాసఫీలో కారణము కార్యము అంటే కారణము అంటే కాజ్ కార్యము ఎఫెక్ట్ భేదము భేదం అంతా కారణ కార్య భేదమే కారణము కార్యము భిన్నముగా నూడును మట్టి కుండ భిన్నముగా నూనెను అదేలాగా రెండు ఒకటే కదా అన్నారనుకోండి అయితే ఇంకేళ నీకు కుండ ఇవ్వము నువ్వు స్వయంపాకం చేసుకోవడానికి కుండ అక్కర్లేదా కుండ పక్కన పెట్టేసి మట్టి ముద్దతోటి నువ్వు అన్నం వండుకుని భోజనయి అని చెప్తా అంటే అలాగే మట్టి ముద్దతో ఎలా అన్నం వండుకుంటా కుండ ఉండాలి దాంట్లో బియ్యం పోసుకుని వండుకుంటా కానీ మట్టి ముద్దతో ఉండలేవండి అయితే మరి ఒప్పుకో కుండ మట్టి ముద్ద కంటే వేరుగా ఉండగారు ఒప్పుకో అది వాడి సిద్ధాంతం వద్ద ఆఖరికి వంట వండుకోవడం దగ్గరే వీగిపోతుంది అంటే మనకు ఉపయోగపడడం దగ్గర వీగిపోతుంది చొక్కా నది కాటన్ కంటే భిన్నముగా లేదు అని మీరంటే అయితే మీకు కాటన్ ముద్ద ఒకటి చీదే తొడుక్కో చొక్కా తొడిగే ఉంటే కూడా ఇది కారణకాతి భేదం తార్కికులు తార్కికులు కారణకాతి సో ఈ లోకంలో చూసి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పాడు అలా కారణ కార్యభేదము కల్పితము అసలు కార్యమనేదే కల్పితము కార్యమనేదేది ఉండదు కారణమే ఉంటుంది కానీ ఆ కారణము ఆ ఉపాధిని బట్టి అంటే నామరూపాలని బట్టి ఆ నామరూపాల ముసుగులో పడి కారణము కంటే వేరుగా వేరు అన్నట్టు విడివిడిగా ఉన్నదా అన్నట్టు నామరూపముల ముసుగు తప్ప వాస్తవంలో భేదం లేదు ఇది అద్వైతం ఇప్పుడు మీకు బాహ్యంగా సూపర్ఫిషియల్ గా కనబడేది అవ్వైతం మీరు దాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే మీకు తెలిసేది అద్వైతం కనబడేది ద్వైతము తెలిసేది అద్వైతం ఆ తేడా గమనించాలి తన ఆ విషయంలో దృష్టాంతం ఊర్ణనాభి సహా అంటే అది ఆ సాలీడు సహా ఊర్ణనాభి ఆ సాలీడ్ కాబట్టి ఆ సాలీడ్ అంటే ఏ సాలీడు అక్కడ ఆ అంటే ప్రసిద్ధమైనది అని వెల్ నోన్ సాలీడు సాలీడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరుగా కాబట్టి ఆ ప్రసిద్ధమైనటువంటి లోకంలో ప్రసిద్ధమైన సాలీడు ఓకే ఏమిటది ఊర్ణనాభి లూతా కేట ఈ వర్ణనాభి అంటే ఈ పదం ఏమిటో కొత్తగా ఉంది ఏమిటయ్యా ఇది అంటే లోతాకీటహ చిన్న పురుగు కేటము పెద్ద పెద్ద సాలీడ్లు ఉంటాయి అవి కాదు కేటము చిన్న పురుగు లూతాకీటహ అంటారు అంటే సాలీడు పురుగు చిన్న పురుగు అండ్ పెద్ద సాలీడుని కూడా సాలీడు ఇంత ఉంటాయి అవి బ్లాక్గా ఉంటాయి అవి అడవుల్లో కడతాయి గూళ్ళు అది కుట్టిందంటే పోయాడే వీడు ఈ చిన్న సాలీడు ఏం పడవ అది మనం ఒంటి మీద పాకితే మనకే మంచిదని అనుకుంటారు తప్ప దానివల్ల హాని ఏమీ ఉండదు ఆ హాని లేని కాబట్టి మీరు వర్ణనాభి అంటే పెద్ద పెద్ద సాలి పురుగులు ఉంటాయి పెట్టుకోకూడదు అదిగా దృష్టాంతం కీటహ అనే పదాన్ని బట్టి లూతాకీట లూత అంటే అది అది నేస్తుంది అలా నేసుకుంటూ పోతుంది ఆ కీటమే ఆ దారం అంత పొడుగు అలా నేసేస్తుంది మీరు దానికి దారి దారికి అడ్డొస్తున్నారని అది గుర్తిస్తే పొడపట కూడా పై గడిపోతుంది ఏక ఏవ ప్రసిద్ధ సన్ స్వాత్మా ప్ర విభక్తేన తంతునా ఉచ్చరేత్ ఉద్గచ్చేత్ ఈ పురుగు సాల ఈ కీటము తాడిని మీద వెళ్లాడుతూ ఉంటుంది తాడు మీద వెళ్లాడుతూ తక్కువనే పైకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు ఆ తంతు ఉంటుంది ఆ తంతువుని పట్టుకుని ఉద్గచ్చేది పైకి ఉద్దు అంటే పైకి వెళ్ళిపోతుంది తంతు తంతువు అంటే తాడు ఆ దారం దారాన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ దారము ఆ పైకి వెళ్ళింది కదా ఇది ఇది ఆ సాలీడ్ కంటే భిన్నంగా ఉంటుందేమని మీరు అనుకుంటారేమో భిన్నంగా ఏముండదు స్వ ఆత్మ అప్ర విభక్తే అయినా తన స్వరూపంలో భాగంగానే ఉంటుంది తప్ప అది సాలీడ్ కంటే భిన్నం కాదు అది భిన్నమేమి కాదు అదే సాలీడే అది ఆ కూడా అంచేత నేను టెకటర్గా తన లోపలికి ఆ తీసేసుకుంటూ ఉంటే లోపలికి దారం ఇంగేస్తూ ఉంటే ఏమిటవుతుంది ఇవి బైబెళ్ళిపోతుంది దారం విడిచి పెడుతుంటే కిందకు వస్తుంది దారం మింగేస్తుంటే పెడుతుంది ఆ దారం దానికంటే భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ వాస్తవంలో భిన్నంగా లేదు ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి దారము సాలి పురుగు రెండు సాలీడు రెండున్నాయా లేక సాలీడు ఒక్కటి మాత్రమే ఉన్నదా సాలీడ్ ఒక్కటి మాత్రమే ఉంది ఏక ఏవా అది మాత్రమే ఉంది ప్రసిద్ధి ఇక్కడ కూడా దెబ్బలాడు పెడతా ఉంటే ఇంక మనం ఏం చెప్తాం చాలా ప్రసిద్ధమైనటువంటి దృష్టాలతో ప్రసిద్ధ అందరికీ తెలుసున్న విషయం ఇది నచ అస్థి సస్య ఉద్గమనే స్వత అతిరిక్తం అది పైకి వెళ్ళిపోతుంది కటగా పైకి వెళ్ళిపోతుంది దారాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సాలిపురుగు కంటే భిన్నంగా దారం అనేది వేరే ఉంది అని మీరు అనుకుంటే పొరపాటే దానికంటే భిన్న భిన్నంగా అతిరిక్తంగా భిన్నంగా వేరే దానం అనేది రెండోది ఏది అక్కడ లేదు ఉన్నది సాలి సాలిపుడు